జ్యేష్టరాజన శృణ్వ్వదన శ్రీమహాగణాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవ్ మనం కామనిందోపనిషత్ చూస్తున్నాము నహిందాన్యాయము కూడా చూడటం అయింది మన అభిప్రాయం కామ్యకర్మలను నిందించుటెందు కాదు కామ్యకర్మలు ఉంటాయి లోకంలో వాటిని నిందించడం ముందు తాత్పర్యం కాదు అని కూడా అంటాం ఓ రకంగా కామ్యకర్మల్ని నిందించేప్పుడు నిందించినప్పుడు నిందిస్తారు అధర్మ అధర్మ కర్మల్ని నిందిస్తారు అధర్మం ఎవడు చేస్తాడో వాటిని నరకానికి పోతాడు పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు అని నిందిస్తారు అక్కడ ఆ వాక్యం అది స్టేట్మెంట్ కాదు అది అల్టిమేట్ గా మీరు పుణ్యపాపాలు రెండింటికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అన్నట్లయితే కామ్యకర్మలను తిరస్కారం చేసి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాల్సి ఉంటుంది అందుకోసమని కామ్య నింద అనేది ఒకటి ఉన్నది కామ నిందోపనిషత్ శ్రీకృష్ణుని యొక్క ప్రధానమైన ఉపదేశమేది రెండో అధ్యాయంలోనే ప్రారంభం అవుతుంది ఏదో ఈ కోరిక కర్మ ఈ కోరిక కర్మ ఈ కోరిక ఈ కర్మ ఆ లిస్టు ఎవరు ఎక్స్పాండింగ్ లిస్ట్ అది కొత్త కొత్త కోరికలు వస్తుంటే కొత్త కొత్త కర్మలు వీసాకి ఈ కర్మ చేయాలి అని ఎప్పుడైనా అసలు అలాగే శాస్త్రాల్లో ఉండే అవకాశం ఉందా యూఎస్ వీసాకి ఫలానా కర్మ అని శాస్త్రంలో చెప్పే సందర్భం లేదు ఎందుకంటే శాస్త్రకారులు నాటికి వీసాలు ఇవి లేవు ఫస్ట్ వరల్డ్ వారికి ముందే వీసా లేదు శాస్త్రకారులు దాకా ఫస్ట్ వరల్డ్ వారికి ముందు మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేప్పుడు అక్కడ రికార్డు చేసుకునేవారు పేరు పలానాయనే నేను ఈ దేశానికి వెళ్తున్నాను అంటే మీ పేరు అదే అక్కడ సంతకం పెట్టి అంతే ఇప్పుడు మరి వీసా వచ్చింది విషాకి ఈ పూజ చేస్తే వేసా వస్తుంది అంటాడు ఏమన్నమాటది అది వీడు కల్పించిందే తప్పించి వీడు అంటే అన్నవాడు కల్పించకపోవచ్చు వీళ్ళ నాయని కల్పించి ఉండవచ్చు లేకపోతే తాత కల్పించి ఉండొచ్చు బెస్ట్ ఇంకా అంతకంటే వెనక్కి వెళ్ళడానికి లేదు దానికి అలాగే లాటరీకి ఇది ఈ కర్మ లాటరీ మరి వాళ్ళు ఎరగరు పాపం సో ఈ విధంగా ధర్మరాజు గారు జూదం ఆడారని విన్నాం కానీ జూదం ఆడేడానికి ముందు కర్మ చేసేడని వెనలేదు అలాగే శకుని కూడా ఏవో పూజలో అవి చేసి వెళ్ళాడని వెళ్ళలేదు సో కాబట్టి కొన్ని కామ్యకర్మలు ఉచితంగా ఉంటాయి కొన్ని మరీ అసందర్భంగా ఉంటాయి కామన యొక్క స్వభావం ఒకటిది కాబట్టి కామనని పరిశీలించి నిరాకరించాలి కానీ దాన్ని అలా పెంచుకుంటూ పోకూడదు యామి మాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యత స్థితి వాదిన ఇది పుష్పితామ వాచ్యం అన్న దాంట్లో ఒక స్వారస్యం ఉండదు ఏమంటే ఒక చెట్టు ఉంది దాని చెట్టు నిండా పువ్వులే మే ఫ్లవర్ చెట్టు నిండా పువ్వులే అసలు ఆకే కనపడదు కానీ పండు ఒక్కటి కూడా ఉండదు దాని నుంచి వచ్చి మీరు భోజనం చేసి పండే ఉండదు బుద్ధి అలా చూసి సో కడుపు నిండిన వాళ్ళు ఇలాంటివేవో కొన్ని నిర్మాణం చేస్తూ ఉంటారు ఎందుకంటే కడుపు ఆల్రెడీ నిండింది కనుక చూసి సంతోషించి ఇవి కావాలి కాబట్టి ఏదో చేస్తూ ఉంటాం స్టాంపు కలెక్షన్ ఇలాంటివి ఏదో ఉంటాం కడుపు నిండాని వాళ్ళు అలాంటివి ఏం చేయడం వాచం ఈ ఫలం వస్తుంది ఆ ఫలం వస్తుంది ఇవి ఉరికే పుష్ప పుష్పితా వాచ్యం ఉరికే పువ్వులే ఉన్నది తప్పిస్తే ఫలం ఉన్నది ఉరికే ఉంటుంది తప్పిస్తే అది ఫలం కాదది అది వచ్చినా చేయి జారిపోయేది కనుక ఫలం పెద్ద చెప్పుకోదగ్గది కాదు అని అభిప్రాయం మామిడి చెట్టు ఉంది అది పూత కనపడదు కనపడదంటే అంతల్లా కనపడదు ఏదో ఉంటుంది డిగ్రీకి వెళితే కానీ కనపడదు కానీ మరి ఎన్ని పళ్ళు ఇస్తుంది ఎనివే చూద్దాం యామిమాం వక్ష్యమాణం పుష్పితాం పుష్పిత వృక్ష ఇవ మణీయాం వాచం వాక్యలక్షణం ప్రవదంతి వీళ్ళు చెప్తూ ఉంటారు లోకంలో చెప్తూ ఉంటారు ఎవరంటే అవిపశ్చిత వివేకం లేని వాళ్ళే చెప్తూ ఉంటారు నిత్యానిత్య వస్తువు వివేకం లేని వాళ్ళు చెప్తారు అవున మీరు వినడానికి సిద్ధంగా ఉంటే చెప్పి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇండియా ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ హెడ్ ఆర్డర్స్ అని అన్నాడు ఒక అంటే తలకాయలు ఊపడానికి మీరు ఏది చెప్పినా తలకాయ ఊపివాడు ఒకటి ఉంటాడు లండన్లో లండన్ లో హైడ్ పార్క్ అని ఆ హైడ్ హైడ్ పార్క్ దగ్గర స్పీకర్స్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉండదు వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టారు నేను టెంప్ట్ అయిపోయాను ఆ వేళ అక్కడికి వెళ్ళి అక్కడ పద్ధతి నిజంగా యూ బిలీవ్ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది జస్ట్ స్టాండప్ అనేటి దాని మీద మీరు నిలబడను వెంటనే ఒక పది మంది చేరతారు యు టెల్ యువర్ పీస్ ఆ పది మంది వెళ్ళిపోయేదాకా మీరు చెప్పినా సరే అయితే మీరు అయిపోయిందన్న తర్వాత ఆ పది మంది వెళ్ళినా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ క్యాప్చర్ దేర్ ఇమాజినేషన్ వాళ్ళు ఇంకా రీని లేచి వెళ్ళారని మీరు వాడేయచ్చు లేకపోతే మీరు మీరు వాళ్ళని అలా క్యాప్చర్ చేయొచ్చు స్పీకర్స్ ప్లాట్ఫామ్ యూ కెన్ గెట్ ఎనీ ఎనీ గివన్ టైమ్ సమ్ ట్వంటీ థర్టీ పీపుల్ యూ కెన్ గెట్ స్పీకర్స్ సో నేను మా మిత్రులతో కలిసి నడిచి వెళ్తుంటే ఆ హైట్ పార్క్పట స్వామిజీ ఏమైనా ట్రై చేస్తారా అంటే చూద్దామని చెప్పేసి వెళ్ళాను కానీ ట్రై చేయలేదు మనం వేదాంతం జిజ్ఞాసులకు బోధించాలి కానీ స్పీకర్స్ ప్లాట్ఫామ్ మీద కాదు ట్రై చేయలేదు ట్రై చేయదలుచుకుంటే మటుకు దాని నిలబడి మీరు చెప్పచ్చు అండ్ యూ బిలీవ్ మీ దే విల్ బి కంటిన్యూ ఈ లోపల ఎవడో ఒక ఆయన వచ్చాను వచ్చి దాని మీద ఈ రాక్ వార్ కూడా పొరపాటు ఈ బ్లేయర్ బ్లేయర్ ఈజ్ బీ లయర్ దాని ఆయన స్పెల్లింగ్ బీ బిఎల్ ఏఐఆర్ బ్లేయర్ దాని వాళ్ళు ఏని ఆయన ఇటు తిప్పారు ఆ బీకి పక్కన ఈ పెట్టారు చిన్న గ్యాప్ ఇచ్చారు బీ లయర్ యు ఆర్ ఏ లయర్ అని అర్థం అని ఈ విధంగా అతను పది నిమిషాలు ఉపన్యాసం చెప్పాడు అందరూ చప్పట్లు కొట్టారు దెన్ హీ వెంట హీస్ బ్యాక్ దెన్ ఇఫ్ యూ వెయిట్ దే జస్ట్ వెయిట్ అటిల్ సంబడీ ఎల్స్ గెట్స్ ది ఐడియా యూ సంబడీ ఎల్స్ విల్ కమ్ సో ఆ రకంగా స్పీకర్స్ ప్లాట్ఫామ్ మన ఇండియాలో ఆ రకమైనటువంటి స్పీకర్స్ చాలామంది ఉంటారు ఏదో చెప్తూ ఉంటారు ఏదో పిచ్చిలో పిచ్చి అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఏమీ సందర్భం లేకుండా చెప్తూ ఉంటారు ఏం చెప్తున్నారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఎక్కడా దానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉండదు రెండు మేస్టర్ కూర్చోండి ఓం ఒక సందర్భం ఉండదు ఏమీ కాబట్టి ఎనీవే ఇక్కడ అలా కూడా కాదు నిజానికి చదువుకున్న వాళ్ళే చెప్తారు అవిపశ్చిత శాస్త్రం అయితే బాగా చదివారు కానీ ఆత్మానాత్మ వివేకము ఇలా కూడా రావచ్చు మీరు ఇక్కడ కూడా రావచ్చు ఆత్మానాత్మ వివేకము లేని వాళ్ళు ఈ మాటలు చెప్తూ ఉంటారు వక్ష్యమానం తర్వాత ఒకటి రెండు ఆ మాటల యొక్క లక్షణమేమిటో మనకు కనపడుతుంది క్రియా విశేష బహుళాంబని భోగైశ్వర్య గతి ప్రతి ఏది వాళ్ళు చెప్పి మాట యొక్క లక్షణం చెప్పబోతున్నారు వక్ష్యమాణం వాచ్యం ఈ వాక్ ఎటువంటిదంటే పుష్పితం పుష్పిత అంటే పుష్పించిన వాక్కు అంటే వాక్కు పుష్పించడం ఏమిటి అంటే అర్థం ఏంటి పుష్పిత వృక్ష ఇవ శోభమానం చక్కగా పువ్వులు పూచిన చెట్టు ఎలా ఎంత బాగుంటుందో ఆ రకంగా ఈ వాక్కు చూడటానికి బాగుంటుందని కాదు శ్రూయమాన రమణీయం వింటూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇంట్లో ఉంటాయి వాడు ఏమని చెప్తాడంటే నువ్వు లాయర్వా అవును నీ ప్రాక్టీస్ ఎలా ఉంది ఎలా ఉందంటే ఏమని చెప్తాడు వీడు పెర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఇస్ పెర్ఫెక్ట్ దర్ ఇస్ నథింగ్ ల్యాకింగ్ ఇన్ ఇట్ అని చెప్పి వాడు మీకు ఎవడో కనపడరు ఎందుకంటే ప్రతివాడు కూడా ఏదో ఒక వెలిత్తుతో బాధపడేవాడే ఇంకా ఏదో ఈ ప్రాక్టీస్ని ఇంకా అభివృద్ధి చేయాలని చూసి మీరు బిల్ గేట్స్ని హవీస్ మైక్రోసాఫ్ట్ డూయింగ్ నవేడియోస్ అని అడిగి చూడండి ఇట్ ఇట్ ఏ నాట్ బి ఇంప్రూవ్డ్ అండ్ నేను నిన్న పేపర్లో చూసి చాలా ఆశ్చర్యపడ్డాను న్యూస్ పేపర్లో చూసి రెడ్డి ల్యాబ్స్ ఈజ్ ఇన్ లాస్ రెడ్డి ల్యాబ్స్ లాస్ ఎందుకు వచ్చిందంటే రెడ్డి ల్యాబ్స్ వంద కోట్లు అమ్మినప్పుడు లాస్ లేదు రెండు వందల రూపాయల వస్తువులు అమ్మినప్పుడు లాస్ లేదు ఐదు కోట్లు అమ్మినప్పుడు లాస్ లేదు థౌజండ్ కోట్స్ అమ్మినప్పుడు లాస్ వచ్చింది సో దీని అర్థం ఏంటంటే ఎవ్రీ కంపెనీ గ్రోస్ to an eventual downfall and ala rakals untu it grows and grows and grows to fall down eventually ala na this is an american uh, proverb i am telling they say every company grows till its eventual downfall an antaru ad american so the perigi perigi perigi it crumbles under its own weight anyway సో దానికి అతను ఆ రెడ్డి లేబ అతను ఎలక్ట్రా కామర్స్ మ్యాన్ ఎకనామిక్స్ మ్యాన్ ఇచ్చిన ఎస్టిమేట్ ఏమిటంటే మా ప్రోడక్ట్స్కి కొన్ని కాంపిటేటివ్ కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి యూరోప్లో అందుకోసం మేము దెబ్బతిన్నాం తర్వాత మా రీసెర్చి మీద మేము పెట్టిన సొమ్ముకి తగినంత రిటర్న్స్ రాలేదు అందుకోసం మేము దెబ్బతిన్నాం నెక్స్ట్ ఇయర్ మేము ఇంప్రూవ్ చేస్తామనేది సో చాలా విడ్డూరమైన విషయం వాటెవర్ శ్రూయమాన రమణీయ సో మీరు లాయర్ని అడిగారు అనుకోండి హౌ ఈస్ యువర్ ప్రొఫెషన్ హౌ ఈస్ ఇట్ గోయింగ్ అని అడిగారు అనుకోండి ఇట్ నీడ్స్ ఎ లాట్ టు బి ఇంప్రూవ్డ్ అంటే అంటే వీడంటాడు నువ్వు రుద్రాక్ష వేసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది అట్ థింగ్ ఇట్ ఈస్ రుద్రాక్షని ఆ రకంగా ప్రతిపాదన చేయడం ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఎందుకంటే శివపురాణంలో రుద్రాక్ష మహాత్మ్యం విస్తారంగా ఉంటుండే నేను ఎరుగుతున్నది దాంట్లో ఏం చెప్పారంటే మాల జపం చేసేందుకు మాలన్నది ఒకటి రికమెండెడ్ బికాస్ ఇట్స్ ఓన్ లాజిక్ మాల లేకుండా కూడా జపం చేయొచ్చు ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇట్ ఈస్ ఆప్షనల్ మీరు మాలా పెట్టుకోవచ్చు మాలా పెట్టుకోకపోవచ్చు ఇనీషియల్ స్టేజెస్లో మాలా రికమెండ్ చేస్తారు మాలన్నది ఒకసారి పెట్టుకున్న తర్వాత చింతపిక్కలతోటో లేకపోతే ఈ చీపురు పుల్ల పి విరిచి ముక్కలతోటో అలాంటి పిచ్చి పిచ్చి లెక్కలు కాకుండా లేకపోతే పావల కాసులతోటో రూపాయి కాసులతోటో అలాగంటేది కాకుండా తులసి తులసి తులసి పూసల పేరు మాల ఈ మాల అన్నది అన్ని కల్చర్స్లో కూడా ఉన్నాయి కేవలం ఇండియన్ కల్చర్లోనే కాదు అన్ని కల్చర్లో ఇక్కడి నుంచే వెళ్ళింది అన్ని కల్చర్స్లో ఉందంటే అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన ఐడియాసే ఇవన్నీ కూడా సో తులసి తులసి అని ఎందుకన్నారంటే సాహిత్యంలో విష్ణుకి తులసికి ఒక కథ ఉంది ఆ బేసిస్ మీద తులసి తులసి యొక్క మహిమ ఉన్నది మీరు ఎంత మహిమ ఉందంటే వాకిట్లో తులసి ఉండాలి తులసి గుమ్మ ముందు కాకుండా వాకిట్లో ఉంటుంది జనరల్గా వాకిట్లో తులసి ఉన్నప్పుడు సాయంకాలం పూట ఆ తులసి కోట అంత కొంచెం సిమెంట్ ప్లాట్ఫామ్ లాగా కట్టుకుని అక్కడ కూర్చుంటే మీకు మనస్సుకి చాలా ఉల్లాసంగా ఉంటుంది తర్వాత శరీరానికి కూడా చాలా ఆరోగ్యము అని చాలా దాని మీద ఎవరో వాళ్ళు కూడా చెప్పారు అన్నమాట తులసి ఈజ్ ఎ వెరీ యునీక్ ప్లాంట్ యూ కెన్ సీ దాట్ ఇట్స్ అన్ ఎస్సెన్షియల్ ఆయిల్స్ ప్లాంట్ మీరు ఆ తులసి ఆకుని ఇలా కొంచెం నవ నలిపితే ఎంత ఎస్సెన్షియల్ ఆయిల్ మీకు చేతికి ఆయిల్ వస్తుంది ఎంత పరిమళంగా సుగంధంగా ఉంటుంది వెరీ స్పెషల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది తులసి టేస్ట్ నవ్విలితే ఆకు నవిలితే ఎంత స్పెషల్ టేస్ట్ ఉంటుంది దేర్ ఆర్ సమ్ వెరీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి దాంట్లో సందేహం లేదు ఇట్ ఈస్ హెర్బల్ మెడిసిన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మెడిసినల్ ప్లాంట్ దాంట్లో ఇంక దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్ సో మచ్ సో మనిషి చచ్చిపోయే టైంలో ఊపిరి అందకపోతే ఈ ఫ్లెమ్ డిజాల్వ్ అవ్వడానికి ఇంక ఏ ఉపాయం లేకపోతే ఇంకా తులసి నీళ్లు పోస్తారు తులసి నీళ్లు పోస్తే దట్ ఈస్ ది అల్టిమేట్ అప్పుడు కనుక ఆ ఫ్లెమ్ డిజాల్వ్ అయ్యి మళ్ళీ ప్రాణపానాలు ఉచ్స నిశ్వాసం కొనసాగితే ఈజ్ ఎలా ఇవ్వని అర్థం గండం గట్టెక్కయడం అప్పుడు కనుక ఇంకా అది డిజాల్వ్ కాకపోతే ఈ దీ ది ఎండ ఫీల్స్ పెరుస్తాం అది తులసి తీర్థం యొక్క తాత్పర్యం చాలా విలువైన చెట్టు దానికి విష్ణు పురాణంలో ఏవేవో కథలు ఉన్నాయి పద్మపురాణంలో కథలు ఉన్నాయి నేను ఓ పెద్ద ఎస్సే కూడా రాశాను పద్మపురాణంలో తులసి మహాత్మని ఎస్సే ఒకటి రాశాను మొన్నేవో పాత పేదలు వెతుకుతోంటే అది బయటపడింది దీన్ని ఎక్కడైనా ప్రచురిద్దామని కూడా అనుకుంటాం వాటెవర్ కాబట్టి ఆ తులసితోటి మీరు పూసలు మాలా చేసుకుంటారు ఏదో పిచ్చి పిచ్చిది కాకుండా తులసితో చేసుకుంటారు లేకపోతే రుద్రాక్షం శివుడి షమ పురాణంలో రుద్రాక్ష మహాలి రుద్రాక్ష చేసుకుంటాము రుద్రాక్షమాల మీరు చేసుకుంటే ఆ తరం కాదు ఎన్ని తరాలైనా చెడిపోదు పురుగు పట్టదు పురుగు పట్టని నట్ ఇట్స్ ఏ నట్ పురుగు పట్టని నట్ ఒక రుద్రాక్ష ఇంకా ఏదీ లేదు దాంట్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఉంది అది ఏ పురుగుని ధరికి రానివ్వదు చెదపట్టదు చీమలు పట్టవు అదేమో పురుగు పట్టదు క్రంబులు కాదు డిసింటిగ్రేట్ కాదు అలాగే ఉండిపోతుంది అంతే రాయిలా ఉండిపోతుంది తరం నుంచి తరం తరం నుంచి తరం వెళ్ళొచ్చు దేని ఫోర్ దానికి రుద్రాక్ష అని పేరు దానికే భద్రాక్ష అని కూడా పేరు మంగళకరము అనే దాంతో జపం చేసుకోమని చెప్పారు అది మెళ్ళో వేసుకోమని చెప్పారు నీకు ఆభరణం వేసుకోవాలనుకుంటే మెళ్ళ వేసుకో ఇంత మాత్రమే శాస్త్రం చెప్పింది ఎనిమిది వీళ్ళు ఇంకా దాన్ని అలా పోయి అది విన వినగానే ఇదిగో ఈ వేసుకుంటే నీకేమో నీ ప్రొఫెషన్లో మీకు లక్షలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తాయి ఎందుకు వస్తాయండి అలాగా కష్టపడి సంపాదించకూడదు ఎందుకు రావాలి అలాగ ఎందుకు రావాలి ఏమైనా అర్థం ఉందా దానికి ఎందుకు రావాలి లక్షల కోట్లు ఎందుకు రావాలి మీరు చేసిన వర్క్కి తగ్గట్టుగా మీకు రావాలి కానీ మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది మీకు మీరు మీ వర్క్కి తగ్గట్టు వస్తుంది కొంచెం ఇటువంటి వస్తుంది నా వర్క్కి తగ్గట్టు రావట్లేదు కొంచెం తక్కువ వస్తుందని మీరు అనుకోవచ్చు బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రొపోర్షనేట్ మోర్ ఆర్ లెస్ గివ్ అండ్ టేక్ ఎ లిట్ ఇల్ ఇట్ ఈస్ ప్రపోర్షనేట్ టు యువర్ ఎఫర్ట్ వై ఎనీబడి షుడ్ గెట్ మోర్ దెన్ దాట్ ఎందుకు ఏమన్నా అర్థం ఉందో దానికి కాబట్టి సో ఈ డబ్బుని క్విక్గా డబ్బు చేసుకోవాలి బోల్డ్ అంత డబ్బు క్విక్గా సంపాదించాలి ఎందుకు ఏమిటి దురన్యాయం అలాగే ఎందుకు సమాజంలో అలా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నీకు ప్రొఫెషన్లో బాగా డబ్బు వచ్చేస్తుంది ఈ రుద్రాక్షలు వేసుకుంటే అది వినగానే వాడు ఏమనుకుంటాడు ముఖ్యంగా ఈ లవ్ లవ్ ఉంటుంది లవ్ వన్ వే లవ్ వీడు అంటాడు వీడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమలే అంటే వీడివైపు నుంచే ఉంది అటువైపు నుంచి ఏమి లేదని అర్థం ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు వీడు వెళ్తాడు వెళ్తే ఇదిగో ఈ మంత్రం నువ్వు చెప్పిస్తే నిన్ను ఆవిడ ప్రేమిస్తుంది అంతే ఆ మాట వింటే వాడికి ఎలా ఉంటుంది శ్రూయమాణ రమణీయ వినగానే రాణం లేచి వచ్చినటువంటి ఆ మంత్రం ఏదో ఇప్పుడు నాకు అర్జెంటుగా ఏమంటే మంత్రం సాయంకాలం ఎవరు రేపు పొద్దున్న రా బట్ రాత్రి తెల్లవారులో కూడా జాగారం చేసి పొద్దున్నే 6 పొద్దున్నే సిక్స్ గ్రామంటే ఫైవ్గా వస్తాయి సో శ్రూయమాన రమణీయ ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి లోకంలో మంత్రాలు ఉన్నాయి లోకం నా దగ్గరే ఉన్నాయి మన దగ్గర లేని మంత్రమే ఉందండి మన దగ్గర అన్ని మంత్రాలు ఉన్నాయి ఇట్ వచ్చి డు నాట్ ఎంకరేజ్ ఇట్ కానీ లేకపోతే మంత్రాలకు లోటే ఉంది కాబట్టి శ్రూయమాన రమణీయ అలా వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి పుష్పిత వృక్షం చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నట్టుగా అటువంటి వాక్ వాక్కులను అంటే వాక్య లక్షణం వాచం వాక్కు అంటే ఓ పదం అని కాదు పదాలని పలుకుతారని కాదు వాక్యాలని పలుకుతాడు వాకంటే ఎవో సౌండ్లు చేస్తారని వాక్య లక్షణం వాచం అటువంటి వాక్యములను చెప్తూ ఉంటారు ఆ విధంగా మనల్ని ఆ కామనుల దారిలో ముందుకు తోసేస్తారు తప్పిస్తే ఈ దారిలో ప్రయాణం వివేకం కాదయ్యా అని వాళ్ళు చెప్పారు ఎందుకంటే అవివేకంగా ఉంటారు కనుక అదే అంటున్నారు ఆయన కే అవిపశ్చిత అవివేకిన ఇవరండి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు అవిపశ్చిత అంటే అల్పమేధస తక్కువ బుద్ధి గల అంటే సూక్ష్మబుద్ధి లేని స్థూలంగా ఆలోచిస్తారు అవివేకిన ఆత్మ అనాత్మ వివేకం లేని వాళ్ళు నిత్య అనిత్య వస్తు వివేకం లేని వాళ్ళు అటువంటి వాళ్ళే చెప్తారు ఇటువంటి చాలా చాలా చిత్రంగా ఉంటుంది ముఖ్యంగా హిందూ సమాజంలో కొన్ని పోకడలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ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 విమర్శిస్తూ పోతే మన మనస్సుకి మనకే వికలంగా తయారు సో లోకంలో ఇటువంటి అవివేకపు ప్రవృత్తులు పోకడలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఈ చెప్పేది ఎవరంటే వేదాలను కోర్చేస్తూ చెప్తారు పైగా అది వేదవాదర బహ్వర్థవాద ఫల సాధన ప్రకాశకేషు వేదవాక్యు రథా వేదవాక్యములందు ప్రీతి కదవారు ఎటువంటి వేద వాక్యములు అన్ని వేదవా వేదంలో అన్ని రకాల వాక్యాలు ఉన్నాయి వేదం ఇట్స్ లైక్ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి వీళ్ళు వేదవాద రథ నేను ఒకటి చూసి ఆశ్చర్యపోయాడు రెడ్డి వైన్స్ అని ఒక షాప్ రెడ్డి వైన్స్ అంటే వైన్స్ అమ్ముతాడు కదా అతను బోర్డు పెట్టాడు ఇప్పుడు మామూలుగా ఇక్కడ మీకు ఫుడ్ వరల్డ్ ఉందనుకోండి ఫుడ్ వరల్డ్లో సపోజ్ పండగ ఏదైనా వస్తాం అనుకోండి సంక్రాంతి పండుగ మామూలుగా బట్టల షాప్ వాళ్ళు పెడతారు ఇలాంటివి బట్టల షాప్ వాళ్ళు జ్యువెలర్స్ పెడతారు ఆషాఢం పండుగలు సంక్రాంతి పండుగలు ఏదో పెడతారు సంక్రాంతి వస్తుంది మీరు ఈ బట్టలు కొనుక్కుంటారు ఫుడ్ వరల్డ్ వాడు కూడా పెట్టచ్చు పండుగలు వస్తున్నాయి కాబట్టి మా దగ్గర ఈ ఫుడ్ ఐటెమ్స్ కొంత డిస్కౌంట్లో ఇస్తున్నా మీరు కొనుక్కోండి రెడ్డి వైన్స్ వాడు పెట్టాడు అనుకోండి అటువంటిది వాడు ఎటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి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 భాగవతంలో అక్షయ తృతీయ నాడు ఆ విష్ణువు యొక్క పూజ చేసుకోవాలి తర్వాత పితృశ్రాద్ధం చేసేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే అదే ఒక ప్రత్యేకమైన స్పెషల్ తిథి హిరణ్య శ్రాద్ధం చేస్తారు పుష్కరాలు శ్రాద్ధం చేస్తారు అలాగే ఈ తిథి నాడు చేయొచ్చు శ్రాద్ధం పితృ తిథులు పితృదేవతలకి తరపు నాలుగు వేయవచ్చు వైశాఖ శుక్ల తృతీయ వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ ఇట్స్ స్పెషల్ తిథి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు పూజాది చేసుకోండి రెడ్డి వైన్స్ వాడు బోధ ఏం పెట్టాడు అంటే అక్షయ తృతీయ సందర్భంగా పెట్టాడు వాట్ ఏ థింక్ ఇట్ ఈస్ అంటే అతను చదువుకున్న చదువు అతనికి ఉన్న పంచాంగ జ్ఞానం అక్షయ తృతీయ అనే ఒక తిథు ఉందని అదొక స్పెషల్ తిథి ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉందని విష్ణువుని పితృదేవతలకు స్నాద్ధం చేస్తారని ఇంత సమాచారం తెలుసున్నటువంటి అతను అతను వైన్ షాప్ ఎందుకు నడుపుతున్నట్టు వైన్ షాప్ నడపకూడదు మీరు బిజినెస్ ఎటువంటి బిజినెస్ చేయాలి సమాజానికి మీ బిజినెస్ వల్ల క్షేమం కలగాలి లేకపోతే న్యూట్రల్ ఉండాలి కానీ వైన్ షాప్ వైన్ షాప్ అంటే మీరు వైన్ అమ్మరు విస్కీ అమ్ముతారు వైన్ అంత హానికారకం కాకపోవచ్చు వాటి బట్ విస్కీ ఎట్సెట్రా రమ్ మొదలైనవి అమ్ముతారు అది దాంట్లో వైన్ షాప్కి రెగ్యులర్గా వెళ్ళేవాడు ఏమవుతాడండి పదితుడు అవుతాడు ఏమవుతాడు కుటుంబం అంతా నాశనం అవుతుంది ఆ వ్యక్తి ఆరోగ్యం నాశనం అవుతుంది దీ దాంట్లో బిజినెస్ బీల్డ్ చేసుకుంటారు ఈ వైన్ షాప్ కూడా లోకంలో ఉండేవాళ్ళు ఉంటారు లోకంలో వైన్ షాప్ కూడా ఉంటాడు మాంసం షాప్ కూడా ఉంటాడు డ్రగ్స్ అమ్మేవాళ్ళు కూడా ఉంటారు బట్ ది పాయింట్ ఈజ్ అక్షయ గురించి మాట్లాడతాడు అంటే దాని అర్థం ఏంటనమాట ఇంతటి కర్మకాండ యొక్క సంస్కారము అతని హృదయంలో ఎటువంటి శుద్ధిని తీసుకురా అనేది అని అర్థం ద రిచువల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్యూరిఫై హిజ్ హార్ట్ ఈ మాత్రం బేసిక్ సత్యం మనం ఎగ్రవాళ్ళ దగ్గర పది రూపాయలు తీసుకున్నప్పుడు దాంట్లో రెండు రూపాయలు మన లాభం వేసుకోవాలి అంతకంటే ఎక్కువ లాభం మనకు వద్దు ఆ చేసి వ్యాపారం కూడా కొంచెం బిన అయిన వస్తువులతోటి మనం వ్యాపారం చేయాలి ఎవరికి హాని లేని పదార్థాలతో బీజం షాప్ పెట్టవచ్చు బట్టల షాప్ పెట్టచ్చు ఏదో బంగారపు షాప్ పెట్టచ్చు హాని లేనివి వినా అక్ష తొంభై పెట్టచ్చు ఈ వైన్ షాప్ పెట్టి దాంట్లో అక్షయ తృతీయ పెద్ద బోర్డు సమాచారం అంటే ఆ రిచువల్స్కి బాగా డౌన్గ్రేడ్ చేసేసి పెట్టారు అక్షయ తృతీయ నాడు మీరు పూజలు చేసినట్లయితే మీ బిజినెస్లో చాలా లాభాలు వస్తాయని ఎక్కడో ఉంది అది పట్టుకున్నాడు పట్టుకున్న వైన్ షాప్ దానికి కనెక్షన్ సో ఈ విధంగా చాలా చాలా దురన్యాయంగా ఉంటుంది సమాజం యొక్క పరిస్థితి సో వేదవాదరత వేదంలో అనేక వాక్యాలున్నాయి సూపర్ మార్కెట్లు అంటే వాద ఫల సాధన ప్రకాశకేషు బహు అనేకములైనటువంటి అర్థవాదాలు ఉన్నాయి అనేక ఫలాల గురించి వేదంలో చెప్పారు బ్రహ్మవర్చస్సు కావాలంటే ఈ కర్మ చేయాలన్నారు బ్రహ్మవర్చస్సు అంటే మీ ముఖంలో ఒక ప్రకాశం ఉండాలి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 అరతిర్ జన సంసది అని స్పష్టంగా చెప్పాడు ఆయన ఏకాంతం మౌనంగా ఉండమన్నాడు అరతిర్ జన సంసది అన్నాడు జిజ్ఞాసులకి ఒక ప్రేమపూర్వకమైన వ్యవహారం మినహాయించి ఇంకే వ్యవహారం ఏది అనవసరం శాస్త్రం చెప్తోంది ఎందుకు మనకి ఆకర్షణ అని నేను అనుకున్నాను అనుకోండి అప్పుడు ఆ వాక్యానికి నాకు సంబంధం ఏంటి సంబంధం అయితే నేను అనుకున్నానని అందరూ అలా అనుకోకర్లా ఒకడికి కావాలది ఇంకా ఈ కామనలు ఓ లిస్ట్ ఉంది నేను అసలు ఆ లిస్ట్ ఎప్పటికప్పుడు ఎదుర్కొన్నా పెట్టుకుందామని మర్చిపోతూ ఉంటాను ఆ లిస్ట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇందాక చెప్పాను లవ్ మొగాడు లవ్ చేస్తే అమ్మాయి రెస్పాన్స్ ఒక కర్మ ఉంది అమ్మాయి లవ్ చేస్తే అబ్బాయి రెస్పాన్స్ ఒక కర్మ ఉంది వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని పెద్దలు రెస్పాన్స్ ఇంకో కర్మ ప్రతిదానికి కర్మ ఆ లవ్లో ఉన్నవాడికి అవసరం ఉంది దే దే నీడి బికాస్ దే ఆర్ డెస్పరేట్ సో కానీ అది మనం పుష్ చేయకూడదు అగేమో లక్ష తొంభై కర్మలు ఉన్నాయి అర్థవాదాలు చెప్తూ ఉంటారు ఫలాలు సాధనాలు ఈ ఫలం కావలిస్తే ఈ సాధన ఈ ఫలం కావలిస్తే ఈ సాధన లాటరీ తగడానికి సాధనం శ్రీకామస్య జుహుయాత్ సంపద కావాలన్నవాడు ఈ హోమాలు సపోజ్ నేను కూర్చొని చేశాను అనుకోండి హోమాలు దాని అర్థం ఏంటి వేసా కామస్య ఏదో వేసా కావాలనే ఏదో దేవుడికి దండం పెట్టుకుని వేసాకు వెళ్ళడం తప్పేం కాదు కానీ ఒక ఎలాబొరేట్ రిచువల్ కింద పెట్టారనుకోండి అది బంధహేతు అయిపోతుంది కాబట్టి అటువంటి వేదవాక్యముల ఎందే వీళ్ళకి ప్రీతి ఉంటుంది వేదాల్లో మీకు వేదము యొక్క స్వరూపం చెప్తాను చూడండి ఎందుకంటే వేదవాదరతని నిందిస్తున్నాడు పైగా నిన్న అది క్రిటిసిజం అదేమీ ప్రేమగా పూజ సో ఒకడు తమోగుణ ఉంటాడు తమోగుణంగా ఉంటాడు అంటే ఏ చేయడు సంజావందనం చేయడు ఏ చేయడు కాఫీ తాగేస రమీ కూర్చుంటాడు ఇటువంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు ఈ తమో గుణ ప్రధానుడికి శృతి ఏమని చెప్తుందంటే నువ్వు కర్మలు చేయమంటావు ఎందుకు నేను కర్మలు ఎందుకు చేయాలంటే చూడు కర్మ చేసేవనుకో స్వర్గానికి వెళ్ళొచ్చు స్వర్గంలో ఏమిటో ఏమో రంభం ఉంటుంది రంభ యొక్క కొంత ఇంట్రెస్ట్ కదా సరే అయితే ఏ కర్మ చేయమంటావు స్వర్గానికి వెళ్ళడానికి ఇవి పోయి చాలా కర్మలు ఉన్నాయి ఇవి చెయ్యి అని అంటే తమో గుణంలో ఉన్నవాడిని రజోగుణంలోకి తీసుకురావటం కోసం వాడికి బోధిస్తుంది అన్నమాట అది అందరికీ సమానమైన బోధ కాదు అది తమోగుణం వాడికి చేసిన బోధ అయిపోతుంది వీడు రజోగుణంలో ఉంటాడు కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు శృత ఏమని చెప్తుందంటే కామ్యకర్మలు కాదయా నిష్కామంగా కర్మల్ని చెయ్యి అంటే మరి ఈ కామ్యకర్మలన్నీ ఏమైపోతాయి ఏమైపోతాయి కామలను ఉన్నవాడికి ఉంటాయి అవి ఉన్నవాడు చేసుకుంటాడు నీకెందుకు నువ్వు డ్రాప్ చేసేవి మరైతే నేనేం చేయను కేవలము ఈశ్వరారాధన నిష్కామంగా అంతే చేసుకోవాలి అని వాడికి చెప్తుంది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 దేని మీద శ్రద్ధ అంటే ఆ మొట్టమొదటిదొందు చూడండి తమో గుణం నుంచి రజోగుణం అదే వీడు చూస్తాడంట ఇంకా ఆ తర్వాత రజోగుణం నుంచి సత్వగుణంలోకి వచ్చే కర్మ కాని సత్వగుణం నుంచి గుణాతీత స్థితికి తీసుకువెళ్లే జ్ఞానము వివేకం కానీ ఆ వేదవాక్యాలు కొన్ని వందలు ఉన్నాయి వాక్యాలు అవి అసలు వాటి కేసు చూడ్డవు అవి ఉంటాయైనా చూడవు అయ్యప్ప గుడికి వెళ్తే తత్వమసి ఉంటుంది కానీ చూడ్ చూ చూడ్డంటే ఎఫ్ పశ్యతి స పశ్యతి వీరు చూస్తాడు కానీ చూడ్డం చూసి ఏం లాభం అండి చూస్తాడు కానీ చూడనట్టే లెక్క లాభం ఇప్పుడు విండో షాపింగ్ అనే రెండు మీదతో విండోలో ఉన్నాయి ఈ డైమండ్స్ బాగున్నాయి ఈ పెర్ఫ్యూమ్స్ బాగున్నాయి నేను చూడడం వల్ల ఏం లాభం లేదు కొనిది లేదు పెట్టేది లేదు పైగా అది అనవసరం కూడా చెప్తా పైగా పని కనుక ఎఫ్ పశ్యతి స ఇన్ని వేదవాక్యాలు ఉంటాయి తత్వమసి వేదవాక్యమే వీడది చూడు నిష్కామ కర్మయోగం ఉంది దాన్ని వేదమే చెప్పింది తమేతం బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞాన దానే తపసా నాశకేనా వివిధిషంతి వివేదిష జిజ్ఞాస ఆ జిజ్ఞాస పుట్టడం కోసం ఆ జ్ఞానమునందు ప్రీతి కలగడం కోసం యజ్ఞం చేస్తాడు వీడు ఒక నిష్కామంగా ఒక కర్మ చేస్తాడు అని చెప్పింది అది చూడు వీడు వీడు ఎంతసేపు ఏం చూస్తాడంటే డబ్బు కావాల్సి వస్తే ఈ కర్మ చేయాలి అది చూస్తారు అలా చూస్తుంది ఒక ఆయన సర్జరీలోకి వెళ్తున్నారు ఈజ్ అబౌట్ ఎంటర్ ఇంటూ సర్జరీ వెంటనే నా దగ్గరికి ఆయన ఒక మనిషిని పంపించేశారు మీరు ఏదైనా ఒక కర్మ మొదలు పెట్టేసేయండి అక్కడ సర్జరీ అవుతూ మీరు కర్మ చేయించేస్తూ ఉండాలి పేద పండితులను మీకు పదివేల రూపాయలు పంపించేస్తున్నా మీరు ఆర్గనైజ్ చేసేయండి నేను చెప్పాను అలాగ నేనే ఆర్గనైజ్ చేయలేనండి మీరు మరో తగాయ చూసుకోండి నా అడ్వైజ్ ఏమిటంటే మీరు ఈశ్వరుని శరణాగతి చేసి దేహమునే సాక్షిభావంతో ఉంటూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి ఈశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతాకా అని నేను చెప్పి బాబు మంచిగా అంతేగాని అక్కడ సర్జరీ చేసేసుకుంటే ఇక్కడ కర్మ చేసేయటం అలా ఉండదు ఇక్కడ ఇప్పుడు కర్మ చేస్తే దీనికి ఫలం రావడానికి టైం పడుతుంది కర్మసిద్ధాంతం ఒకటి ఉంది కర్మ చేసిన క్షణంలో ఫలం రాదు మీరు యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం వస్తుందా రాదు ఒకవేళ అలా వచ్చి మడితే ఎప్పుడు యజ్ఞం చేయడం అసలు కాబట్టి కర్మ చేసిన అంటే ఫలం రాదు కర్మకి ఫలానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి సర్జరీ ఓ నెల రోజులు పెట్టుకుని నెల రోజుల ముందు మీరు కర్మ చేసి ఆ ఫలం ఆ సర్జరీకి అనుకూలిస్తుందని అంటే పనులు కొంత బాగానే ఉంది అంతేకాని అక్కడ సర్జరీలోకి వెళుతుంటే ఇక్కడ కర్మ చేసేయండి అంటే దానికి దీనికి కనెక్షన్ అలా పెట్టేస్తే అది వర్కౌట్ అయితేనేమో నా గొప్ప వర్కౌట్ కాకపోతే నీ ప్రారంభమైనట్టుగా ఉంటుంది వర్కౌట్ అవుతుంది అది వేరే సంగతి బట్ వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ కామ్య కర్మ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ తేడా వస్తే శ్రద్ధకి భంగం కలగదు వాళ్ళే అంటారు పూజలు చేసాం ఏం లాభం అంటారు ఈ మాట ఎప్పుడూ వినపడుతూ ఉంటుంది ఒకరోడు పరీక్ష ఫెయిల్ అయ్యి ఎన్ని పూజలు చేసామండి ఎన్ని ఎంతమంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చాం ఎంతమంది విద్యార్థులకి భోజనాలు పెట్టాం సరస్వతీ దేవిని ఎంతలా ఆరాధించాం ఆఖరికి మా పొరటు పరీక్ష పోయింది చూసారా మరి ఎలా వచ్చేసిందో సమస్య శ్రద్ధకి విఘాతం కలుగుతుంది కాబట్టి ఆ కామ్యకర్మలను బోధించే వాక్యముల ఎడల అంతటి ఆసక్తి పనికి రాదు కానీ ఈ అవివేకులు ఆ విధంగానే ఉంటారు హే పార్థ న్యత్ స్వర్గప్రాప్త్యాదిఫలసాధనేభ్యర్మ్యం వాదినశీలా న్యదస్తి వాదిన అన్యత్ మరి ఒకటి లేదు మరి ఒకటి లేదు అంటే స్వర్గం కంటే భిన్నంగా మోక్షమనేది ఏదీ లేదు కర్మ కంటే అతిరిక్తంగా జ్ఞానం అనేది ఏదీ లేదు నేను మీకు చెప్పాను ఆ మాటలే శంకర భాషలో మాట్లాడు స్వర్గప్రాప్తి ఆదిశబ్దం చేతనం ధనప్రాప్తి ఇలాంటి ఇంకా ఎవేవో ప్రాప్తులు ధనప్రాప్తి ఆయు ప్రాప్తి ఆయుష్ ప్రాప్తి ఆయుర్దాయం ఆయుర్దాయం ఏం చేసుకుంటారండి ఆయుర్దాయం ఏమిటి చేస్తారు ఆయుర్దాయం పరమేశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చారనుకోండి మీరు దాన్ని ఇటు తిప్పి తిప్పి మ్యానిపులేట్ చేసి చేసి చేసి పూజలు చేసి చేసి చేసి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 మరణ భయం ఉంది అంటే వాడికి తత్వం ఏమీ సుతరామో తెలియదు వాడి ఏమీ వివేకం లేని వాడిని అర్థం లేకపోతే క్ష దేహమునందు అంతటి తాదాత్మ్యం ఉంటేనే మరణ భయం ఉంటుంది ఆ మరణ భయాన్ని అడ్రస్ చేయాలి ఈ మరణ భయం ఉంది తప్పేం కాదు మరణ భయం ఉండడం తప్పు కాదు మరణ భయం ఉన్నది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ అనాత్మ వివేకం వల్ల వచ్చింది దీన్ని ఎలాగ పోవటం భగవద్గీతలో టాపిక్కేది భగవద్గీత చదువుకుని వివేకాన్ని అభ్యాసం చేసి ధ్యాన మార్గంలో అభ్యాసం చేసి మాన భయాన్ని దూరం అవ్వాలి అది చాలా కష్టము తేలిక కూడా కష్టము దాన్ని దూరంగా టెపెట్టి మీరు దాన్ని అడ్రస్ చేయకపోతే మరి కష్టమే దాంట్లో ప్రవేశించి దాన్ని కొంత అభ్యాసం చేస్తూ ఉంటే మీకు తేలిక కూడా అవుతుంది కష్టమూ తేలిక కూడా కనుక అలాగే ప్రొసీడ్ అవ్వాలి కానీ దానికి ఒక కర్మ స్వర్గప్రాప్తి అది ఫల సాధనేభ్య కర్మభ్యహ ఫలాన్ని ముందు ఫిక్స్ చేసుకుని దానికి సాధనములైన కర్మలు ఉన్నాయి ఇంతే ఇంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు అని అని చెప్తారు నాణ్యదస్థితి అంటే ఇంతకు మించి ఇంకేం లేదు ఇది వాదిన వాదిన వదనశీరాహ ఈ విధంగా మాట్లాడే స్వభావము కలిగి ఉంటారు కాబట్టి ఆ రకమైన ఆ సంసారంలో నీవు పడిపోవద్దు అని శ్రీకృష్ణుడు అర్జునునికి చేసేటువంటి ఉపదేశం ఇంకా కామనిందోపనిషత్ తర్వాత శ్లోకం కామాత్మన జన్మ కర్మ ఫలప్రదాయా విశేష బహుళాం భోగైశ్వర్యగతి సో వీళ్ళు వాళ్ళే ఆ వ్యక్తులే అవివేకిన అని చెప్పాం కదా అవిపశ్చిత వివేకం లేని వాళ్ళు నిత్య అనిత్య వస్తు వివేకం లేనివాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అన్నది ఈ శ్లోకంలో చెప్తున్నారు అదే అవతారిక చూడండి తేచా వారు ఇంకా అని అర్థం వారు ఇంకా ఏమిటి కామాత్మ ఆత్మ అంటే స్వభావం సచ్చిదానంద ఆత్మ కాదు ఆత్మా స్వభావే దేహే డిస్పోజిషన్ మెంటల్ డిస్పోజిషన్ అది అది గమనించదగ్గది ఏదైనా కోరుకుండడం తప్పు కాదు ఇప్పుడు ఎండలో నిలబడ్డారు బస్సు కోసం ఇకుమాల బస్సు తొందరగా వస్తే బాగుండండి అని అనుకోవడంలో తప్పులేదు అలాగే అసలు నోటం కూడా కోరికొస్తే అది మహాపాపం అనే అభిప్రాయం కాదు కామాత్మాన సో మెంటల్ డిస్పోజిషన్ ఏమిటంటే కామన కోరికలు ఇవో కోరికలు కోరికలు అసలు ఇంత నిరంతరంగా ఎందుకు వస్తున్నాయి అడ్డు అప్పు లేకుండా ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన కూడా చేయకపోవటం కోరిక మీద కోరికలు కొరిక మీద కోరికలు కోరిక మీద కోరికలు తను తనున్నప్పుడు తన గురించి కోరికలు పెళ్ళి తర్వాత తనకి తన ప్రియురాలికి సంబంధించిన కోరికలు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి సంబంధించిన కోరికలు మన పుట్టిన తర్వాత మనవాళ్ళకి సంబంధించిన కోరికలు మునుగోన పుట్టిన తర్వాత దానికి సంబంధించిన కోరిక నాకు మునుగోన పుట్టాడు అని ఒక ఆయన పండుగ చేసుకుంటున్నాడు మునుగోనవాడు పుట్టిన దాంట్లో మీ ప్రయోజనం ఏముంది దాంట్లో కాల చేత ఇప్పుడు పండు మామిడి పండు మీరు కాయ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి పండింది అనుకోండి అది పండితే అది మీరు దగ్గరుండి దాన్ని పండింపజేసారా లేదు ఆ టైం అయ్యేప్పటికీ పండుతుంది రాత్రి భోజనం చేశారు పొద్దున ఎప్పటికీ చక్కగా అదంతా జీర్ణమై మీకు శక్తి కలిగింది మీరు దగ్గరుండి జీర్ణం చేయించారా లేదు అది కాల ప్రభావం చేతను ఆ ప్రకృతి ప్రభావం చేత జీర్ణమైంది మునిమనవుడు పుడితే దాంట్లో మీ ప్రయోజనమే ఉంది ఆ ప్రకృతి ప్రభావంలో కాల ప్రవాహంలో అనేక సందర్భాలు వస్తుంటే మునిమనవుడు పుట్టాడు నేను ఆత్మస్వా ఆత్మాత్మ వివేకాన్ని తెలుసుకున్నాను అంటే ఏమన్నా ఒక పార్టీ చేయొచ్చు అలా తెలుసుకున్నవాడు పార్టీ చేయనే చేయడు అదో రహస్యం కాబట్టి ముని మనోడుకుంటే నీ ప్రయోజనం అది చెప్పాల్సిన విషయం కూడా కాదు వాట్ ఈస్ దాట్ వందేళ్ళు బతికాను సో వందేళ్ళు ఆయన బతికినందుకు చుట్టుపక్కల వాళ్ళు సంతోషించాలి కాని సో సో ఇట్ ఇట్ ఈస్ నాన్ ఇష్యూ వాట్ ఎవర్ సో కామాత్మానహ ది జనరల్ డిస్పోజిషన్ ఆఫ్ డిజైరింగ్ అండ్ డిజైరింగ్ ఈ డిజైర్స్ ఎల్లటివంటే ఎదరెదరు వస్తుంది అధ్యాయం అంతా అదే ఈ బ్యాక్టీరియా లాంటివి ఒక బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశిస్తే మొన్నాటికి ఒక కాలనీ అవుతుంటుంది బికమ్స్ హండ్రెడ్ బ్యాక్టీరియా జామెట్రికల్ ప్రపోర్షన్స్లో మల్టిప్లై అయిపోతాయి కామనలు కూడా అలా జామెట్రిక్ ప్రొపోర్షన్స్లో మల్టిప్లై అవుతాయి అలా పెరుగుతూ పోతూ ఉంటాయి కామనలు చాలా ఆశ్చర్య నష్టం ఎవరికి ఒక కామన ఫుల్ఫిల్ కాగానే దాని చుట్టూ ఇంకా అనేక కామన్లో బయలుదాం దాని రిలేటెడ్ దాని నుంచి ఇంకొకటి దాని నుంచి ఇంకొకటి అలా కామనలలో పెరుగుతూ ఉంటాం సో కామాత్మాన వీళ్ళు కామనలు కలిగి ఉండుటే స్వభావంగా ఉంటారు స్వర్గపరాహెన్ హెవెన్ అనే కాన్సెప్ట్ ఇట్ మూవ్స్ పీపుల్ మూవ్స్ సొసైటీస్ పారడైజ్ అంటారు ప్యారడైజ్ పారడైజ్ అనే పిచ్చి ఎంతదంటే ఈ టెర్రరిస్టులు ఉన్నటువంటి ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరూ కూడా యూనిఫామ్గా వాళ్ళు ప్యారడైజ్ అనే పిచ్చితో మూవ్ అవుతారు ఆశ్చర్యం వేస్తుంది వాడు ఏం చేస్తాడంటే మెడ చుట్టూ బెల్ట్ పెట్టుకుంటారు ఆ బెల్ట్లో అక్కడ చుట్టుపక్కల ఒక యాభై మందిని చంపడానికి స సరిపడనంత ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి అయితే చిత్రం ఏంటంటే ఇంకొక ప్రాణికి దెబ్బ తగిలేముందు వీడు చచ్చిపోతాడు అందరికంటే ముందు యాభై మంది చచ్చిపోయారు అనుకున్నాడు యాభై మందిలో మొట్టమొదటి వాడు వీడే ఫస్ట్ వీడు చచ్చిపోతాడు చచ్చిపోవడం కూడా ఎలా చచ్చిపోతాడు తునా తునకలు అయిపోతాడు అది పేలేప్పటికీ అసలు వీడి దేహంలో ఎముకలు కూడా దొరకవు ముక్కలు ముక్కలు అయిపోతుంది దేహం అంతా కూడా అది ఫస్ట్ అవుతుంది అది అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరినటువంటి మంటలు తర్వాత ఎక్స్ప్లోషను అదంతా ఇంకా మిగతా వాళ్ళకి తగలాలి తగిలి వాళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గాయాలు తగిన వాళ్ళకి గాయాలు తగులుతాయి ఇట్ ఈస్ ఎ వెరీ హైలీ క్యాల్కులేటెడ్ రిస్క్ ఇట్ ఈస్ వీడి చచ్చిపోవడం ఖాయం వీడి ప్లస్ ఇంకొకటి చచ్చిపోతాడా అంటే చెప్పలేదు చచ్చిపోవచ్చు పాసిబుల్ ఇజ్రేల్లో జరిగినటువంటి సూయిసైడ్ బాంబింగ్స్లో సుమారు థర్టీ పర్సెంట్ బాంబింగ్స్ ఆర్ వేస్టెడ్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ వేస్టెడ్ అది బాంబింగ్ సూయిసైడ్ బాంబింగ్ పేలుతుంది వాడు చచ్చిపోతాడు కానీ ఇంకెవరికేమీ కాదు ఎవరిలో కొంతమందికి గాయాలు తగులుతాయి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ మళ్ళీ మామూలుగా అయిపోతారు వీళ్ళు ఒక్కడే చచ్చిపోతారు అలాంటివి థర్టీ పర్సెంట్ అయినా కూడా దే ఆర్ డ్రివన్ బై ద డిజైన్ ఫర్ ప్యారాడైజ్ పారాడైజ్ అనే డిజైన్ ఉంది చూసారా అంత పవర్ఫుల్ మీకు తెలుసో తెలీదో ఇది వాడు మెడలో తాళం చేపెట్టుకుంటాడు ఒక తాళం సింబాలిక్ తాళం అది వాడి మెడలో ఉంటుంది ఆఖరికి అల్టిమేట్గా ఆ తాళం చెవి మెడలో లాకెట్ కింద వేసుకుంటు చూసారా దాన్ని చుట్టూ ఉన్నటువంటి మెడ తల లేకపోతే సమ్ బ్లడ్ అది వాడి వాడి వాడిద్ద సూయిసైడ్ బాంబర్ దని వీళ్ళు గుర్తిస్తారు ఎందుకంటే వాడు తాళం చెవి వేసుకొస్తాడు యాభై డెడ్ బాడీస్ ఉంటే దాంట్లో ఈ తాళం చెవి ఉన్న పోర్షను అది సూయిసైడ్ బాంబర్ ఏమిటి తాళం చెవి ఏమిటంటే తీరా వీడు వేవెనకి తలుపు వేసి ఉంటే ఈ తాళం చెవితో ఓపెన్ చేసుకోవచ్చు అందుకోసం వేసుకుంటాం కానీ మరి దిక్మంతాలజీ ఇక్కడే ఉండిపోతుంది అది అక్కడికి రానే రాదు అంటే ఏదో మరి దాంట్లో ఏదో సెంటిమెంటు మొత్తానికి స్వర్గపరాహం అంటే నేను ఎక్స్ట్రీం ఎగ్జాంపుల్ ఇచ్చాను అది ఎక్స్ట్రీం కానీ ఒక వైదికుడు ఉంటాడు యజ్ఞం చేస్తాడు యజ్ఞం చేసి నేను స్వర్గానికి వెళ్తాను ఓకే స్వర్గంలో ఏం చేస్తాం మీరు సాహిత్యం తీసు చూడండి తెలుగు సాహిత్యం కానీ సంస్కృత సాహిత్యం కానీ మీరు గత రెండు మూడు సంవత్సరాల్లో వచ్చిన సాహిత్యం తీసి చూస్తే స్వర్గంలో ఏం చేస్తాం స్వర్గంలో చక్కగా భోజనాలు చేస్తాం అంటే వీడికి ఇంకా జిఫా జాపల్యం అలాగే ఉంది తర్వాత స్వర్గంలో డ్యాన్సులు చూస్తాం ఎవ ఎవళ్ళు చేస్తారు డ్యాన్స్ అంటే రంభ డ్యాన్స్ చేస్తుంది ఉర్వశ చేస్తుంది అంటే ఏదో నిష్టి చెప్తాడు ఇది దీని మీద పద్యాలు శ్లోకాలు శ్లోకం చెప్పి శ్లోక ప్రమాణం శ్లోకం ప్రమాణం అవుతుందండి తింభో శ్లోకా ప్రమాణం శ్లోకం ప్రమాణం అవుతుందా శ్లోకం చెప్తే ప్రమాణం అవుతుందా శ్లోకాలు నేను ఆరోజున శ్లోకాలు చెప్పి రాస్త పట్టుకొచ్చానని కొన్ని ప్రమాణం అయిపోతుందా అలాగది కాదు కాబట్టి స్వర్గపరాహ ఆ స్వర్గం గురించి భావన చేస్తామంటే ఆ స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయని భోగాల్ని భావన చేయటం స్వర్గంలో ఎవళ్ళెవళ్ళో ఉంటారు వాళ్ళని నేను చూడొచ్చు వాళ్ళు ఏదో ఇక్కడ విశ్వామిత్రుడు ఉంటాడు వశిష్డు ఉంటాడు జమదగ్గురు ఉంటాడు వాళ్ళందరినీ కలుసుకోవచ్చు కలుసుకునే ఏం చేస్తారు దండం పెడతాం ఏదో పుణ్యం పుణ్యం వస్తున్నాపుణ్యంతో ఏం చేస్తారు ఇంకా స్వర్గంలో ఇంకా కొనసాగుతుంది సమ్ ప్రివిలేజ్డ్ స్టేటస్ స్వర్గం అంటే ప్రివిలేజ్డ్ స్టేటస్ మరణించిన తర్వాత ప్రివిలేజ్డ్ స్టేటస్ ఇడు తిరుపతి వెళ్తాడు తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి రికమెండేషన్ లెటర్ పట్టుకుపోతాడు డబ్బులు పట్టుకెళ్తాడు ఎందుక ఈ డబ్బులు ఎందుకు ఈ రికమెండేషన్ ఎందుకు అంటే ప్రివిలేజ్డ్ స్టేటస్ కోసం దేవుడు దర్శనంలో ప్రివిలేజ్ కావాలి బికాస్ ఇట్ ఇట్ ఫోర్సెస్ పీపుల్ లైక్ దట్ లేకపోతే జనరల్లో నిలబడ్డారనుకోండి చాలా కష్టం ఈ ప్రివిలేజ్ స్టేటస్ దొరికింది ఎలా అభావం ఉంది ఉంటుంది రెండు రోజులు వెయిట్ చేయక్కర్లేదు ఓ ఆరు గంటలో ఐదు గంటల్లో బయటపడొచ్చు ఇట్స్ వెరీ టెంప్టింగ్ ప్రపోజిషన్ దేని ఫోర్ ఓ లెటర్ పట్టుకెళ్తాను అలాగే హెవెన్లో కూడా వీ యూ వాంట్ టు హ్యావ్ ఎ ప్రివిలేజ్డ్ స్టేటస్ ఒక నానాజీ దేశ్ముఖ్ అని ఒక సోషల్ వర్కర్ ఉండేవారు ఎ పొలిటీషియన్ లాంగ్ బ్యాక్ ఒక లెటర్ ఆయన చాలా గ్రామీణ ఉపాధి విషయంలో అంటూ చాలా సేవ చేశారు గొప్ప విద్వాంసులు ఆయన అన్నారు భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత ఈ సిఫారిస్ అనేది అది దేశము నిర్వీర్యం చేసేసింది అని అంటూ ఉండేవారు అని ఆయన కోరివారు ఈ మంత్రులని వాళ్ళని కోరేవారు యు మేక్ ఎత్ టేక్ అన్ అదేమిటంటే నేను సిఫారిస్ చేయను అని ఓత్తు తీసుకో నేను దేనికి రికమెండ్ చేయను నేను రికమెండేషన్ యాక్సెప్ట్ చేయను నా తరఫు నుంచి నేను ఎవరికి ఏది రికమెండ్ చేయను అని ఒక ఓత్తు తీసుకో తీసుకుని నేను డ్యూటీ నువ్వు చేస్తావు చేస్తూ ఉంటే నీ వల్ల సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది తర్వాత ఆ శ్రేయస్సు నువ్వు నీవు ప్రేమించే వ్యక్తులు కూడా ఉంటారు అందరికీ శ్రేయస్సు కలుగు నువ్వు సిఫారిస్ చేయటం అని మొదలు పెడితే అట్ ఎవ్రీ స్టేజ్ అన్డిజర్వింగ్ పర్సన్ ముందుకు పుష్కవుతాడు డిజర్వింగ్ పర్సన్ వెనక్కి వెళ్ళిపోతాడు మొత్తం దేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ ఉందాక ఇదే మోడల్లో ఒక పొలిటికల్ సిస్టమ్ కింద తయారై నడిచిందనుకోండి సమాజం నిర్వీర్యమైపోతుంది సమాజంలో ఏ కార్యము సక్రమంగా ఉండదు రైళ్ళు పట్టాల మీద నుంచి పక్కకి పడిపోతూ ఉంటాయి పోస్టాఫీసులో ఎవడో పనిచేయడు సో ఈ విధంగా తయారవుతుంది నిర్వీర్యం అయిపోతుంది సమాజం కలహ కలహంతో నిండిపోతుంది ఆఖరికి అసలు ఇష్యూస్ వదిలిపెట్టేసి యూస్లెస్ ఇష్యూస్ నాన్ ఇష్యూస్ పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు సో అలా తయారైపోతుంది కాబట్టి మనం సిఫారసు పక్కన పెట్టేద్దాం అని ఆయన అనివ్వరు సో కాబట్టి అందరికీ క్షేమం ఎనీవే కమింగ్ టు ది పాయింట్ స్వర్గానికి వెళ్ళినప్పుడు కూడా హీ వాంట్స్ టు హ్యావ్ సమ్ స్పెషల్ స్టేటస్ స్వర్గపద కర్మలు చేస్తూ ఉంటారు ఈ కర్మల వల్ల లభించేది ఏమిటి జన్మ కర్మ ఫలప్రదా